శోధం ఎసు ప్రభా పరచుల దేవా నీతి మంత్రుల ఇజ్రాయల్ నెల బలవంతుల దీవాని శోధనం ఎసరు ప్రభా ఈ దినం ఎంతమంది చూడలేకుండా మాకు సద్దుగు పెట్టిన దివాణితాన్ని మీ తన మాత్రం నెరవేర్చుకుని అక్కడ తొలగింది ఎసుప్రభా భయంకర ప్రభా మేము ఒక దుర్దినాల్లో ఉన్నాం చీకటి ప్రతి చీకటి కాలంలో ఉన్నాం వాక్యం దివరాత్ మేము అందరం ధ్యానం చేయాలా దాన్ని ప్రభా అల ప్రకటించాలా విశ్వ్రభ దాన్ని బిడ్డలు నడిపించండి నా దీవాణి శోధనం చేసాం ప్రతి ఒక్క బిడ్డకి కొన్ని వరకు మీ జ్ఞానం తెలియవచ్చుని మీ అసం మీ కని చేసి పరిశుభాత్మ మీరు నడిపించి మా కింద పాటల మాయింపండి మీరు మాకు సాయకుంటుండి మీరు మాకు సాయం చేస్తున్న ప్రస్తుతం హామీ ప్రియ ప్రియ మారణ హృదయం నా హృదయాంతరంగమునా ప్రియేసుర్మి ప్రియమారదయం ముదమారవీంచునాదయాంతరంగమునా నీరా ప్రభావమునారోతహృదయా పవీత్ర పరుచముతన్్రి ప్రతిపాపమును కడిగి నీరా స ప్రాభావమునా నారూత హృదయాంబోను పావీత పరుచము త్రీ ప్రతిపాపమును కడిగి ప్రియేశు నిర్మించితివీ ప్రియమారణృదయం ముదారించునాదయాంతరంగమునా ఆజాగరుకుడనైతి నీజాశ్రయము విడిచి కరుణారసముతో నాకై కనిపేటిని తండ్రి నా జాగకృకణైతి నీజాశ్రయమో విడీ కరుణారసముతో నాకై కనిపేట్టిని తన్ ప్రియేస్తూ నిర్మించి ప్రియమారనా హృదయం ముదారవసించునాదయాంతరంగమునా వికసించు వి్వాసంబు వాక్యాంబును చదువగనే కరుణారసముతో నాకై కనిపెట్టి తిని తండ్రి వికసించ్వాసంబు ంబును చదువగనేరీతి నీదుదారి కోరి నడిపించుము ప్రియేసుర్మించితివీ ప్రియమారనా హృదయం ముదార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండ ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపు ప్రియస్తూ నిర్మించిటివి ప్రియ మారన హృదయం ముదమార వశించునా హృదయాంతరంగమున అరీసలా మహిమని ప్రభు ఘనతని ప్రభు మహిమ ప్రభు ఘనతని ప్రభుతి ఘనతలు ప్రభావ ముని ప్రభు స్నతలు ప్రభావ ముని ప్రభు ఆధనా ఆ ప్రియేప్రభునకే నయేప్రభున ప్రియ ఏప్రభునకి నయే ప్రభున మహిమని ప్రభు సమీపే చరాని వసించు నందో వసీు అమరుమంతుడే సర్వాధిపతివై నీజీవము కీతివే సమీపే చరా నందో వసీమరులవే శ్రీమంతురవే సర్వాధిపతి వై నీజీవమునా ఆధనా ఆ ప్రియేప్రభున కేయేప్రభునకే ప్రియేప్రభున కేయేప్రభున కే మహిమని ప్రభు ఘనతని ప్రభు స్మహిమా ఘనతలో ప్రభావ ముని ప్రభు స్మహిమానతలు ప్రభావ ముని ప్రభు మహిమని ప్రభులా క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తు కావాలంటే లోకాశులు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాషులు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తులో దొరికేది దొరకవు లోకంలో welcome lo dur ke vaat lakrishna dandam papakshemam santusham samadanam prashantatam parshuddatmam kriya jeevam durguno krishnum andamalana ha ha Chintiji aajida Kristune Tandevala alochiji aajida Kristune Kristune lokashil badlavi lokam vadan kunti Kristune achintali Kristuka valante లు వదలాకం వద్దనుకుంటే క్రీస్తుని ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే మాటలు క్రీస్తు ఉండాలి అవేదత ఆ శ్రద్ధ a surya akramam taru kul lokam lo pandavalanalochinche a siddha kristune pandavalanalochinche a siddha kristune క్రీస్తు కావాలంటే లోకాషులు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తు కావాలంటే లోకాశులు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తులో దొరికేది దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు క్రీస్తు కావాలంటే అవకాశలు వదలాలి లోకం వద్దనుకుంటే క్రీస్తునే ఆశించాలి క్రీస్తులో దొరికేవి దొరకవు లోకంలో లోకంలో దొరికే వాటిలో క్రీస్తు ఉన్నాడు మన మధ్యలో యశ్వంత్ బ్రదర్ గారు ఉన్నారు యశ్వంత్ బ్రదర్ ప్రైజ్ లోదర్ ప్లీజ్ ఓకే వినిపిస్తుంది చిన్న ప్రాగే పరిశుద్ధ దేవాని పాద కొందనాలు స్తోత్రం స్థులు చెల్లించున్నాం తండ్రిగా దేవా ఇది ప్రభా యక సమయంలో నీ పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసేందుకు మీరు మాకు కృపను బట్టిని కొద్ది ఎక్కడు వంద స్తోత్రం చెల్లించరావు మీరు మా మధ్య రండి మీరు మాతో మాట్లాడి బలపరిచి ఉద్దేశపరిచి నీకు ఈ సువార్త ప్రకటించేలాగా మనం నడిపించమని ఒక నిజమైన సాక్షి బిడ్డలాగా వాడుకోమని యేసుకృష్ణాను విడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన అప్రభు అయిన ఏసుకృష్ణ మరి మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి వందన చెల్లుస్తున్నాను మరి ఈ సమయంలో నేను ఒక అంశం తీసుకున్నాను ఆ అంశం యొక్క టైటిల్ పేరు అడగబడిన కోరిక అడగబడిన కోరిక మనము ప్రభువుని ఏమైతే అడుగుతామో ఆ కోరికలను తీర్చే దేవుడు మనం కలిగి ఉంటున్నాము హరియ మరి అంత గొప్ప దేవుని మనము ఈ సమయంలో కలిగి ఉంటున్నాము మరి ఎవరు ఎవరిని అడిగినారో ఒకసారి మనం చూద్దాం సమయలు గ్రంథము మొదటి సామయల గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి సామ్యల గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో ఐదో ఐదో వచ్చినంలో మనం చూసిన మనం ఈ విధంగా రాయబడి ఉన్నది మాకు ఒక రాజు మాకు ఒక రాజును నియమింపుము అని వాళ్ళు అడిగినారు ఎందుకు వాళ్ళు ఈ విధంగా అడగడం జరిగింది ఎందుకంటే అంతకుముందు ఆది కాండం నుంచి దిత దిశ దాకా ఐదు గ్రంథాలలో మూస రచించిన గ్రంథంలలో మరి అనేక అద్భుత కార్యాలు చూస్తాం మోషే నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపినా చూస్తాం ఎర్రా సముద్రం పాయ చేసినా చూస్తాం ఇన్ని అర్థాలు చేసిన తర్వాత కూడా మరి వాళ్ళు ఎందుకు ఒక రాజును వాళ్ళు కోరుకుంటున్నారు మరి దేవుడు ఏ విధంగా వాళ్ళ యొక్క కోరికను తీర్చాడో మరి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం ఏలి ఆ సమయంలో యాజకుడుగా ఉన్నారు ఏలీ యొక్క పిల్లలు మార్గం తప్పి ఉంటున్నారు ఏలి తర్వాత మాకు నాయకుడుగా యాజకుడుగా మరి నడిపించేవాడుగా ఆయన పిల్లలు ఉంటారు మరి ఆయన పిల్లలు మరి సంపూర్ణగా ఈ ఆ మార్గం తప్పిన కాబట్టి వాళ్ళు మాకు న్యాయం చేయలేరు అని వాళ్ళు మాకు రాజు కావాలా అని కోరుకుంటారు అప్పుడు సమీర్ల భక్తుడు దేవుని మొరబెడతాడు దేవుని మొరబెడితే దేవుడు అప్పుడు సమీర్ల మహారాజుకు సౌలు అనేటువంటి యొక్క వ్యక్తి చూపిస్తాడు చూపిస్తే మరి ఆ మొట్టమొదటిగా చరిత్రలో రాజును సౌలం చేసి చేసిన చూస్తుంటున్నాం మళ్ళీ సౌలును మరి సమ్మెల భక్తులు అభిషేకిస్తాడు అయితే ఇక మరి డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు అడగబడిన కోరిక ఇజ్రాయిలు అడిగినారు మరి దేవుడు వాళ్ళ యొక్క మనవి తీర్చినాడు వాళ్ళ రాజుగా ఇచ్చింటున్నాడు రెండో పాయింట్ మనం ధ్యానం చేసినాడైతే రెండో విషయం మనం ధ్యానం చేస్తాము మొదటి రాజులు మూడవ అధ్యాయము ఐదు ఆరో వచ్చరాలు మనం చూసినట్లయితే ఇక్కడ గొప్ప సత్యం మనం చూస్తూ ఉంటాం మొదటి రాజుల గంధము మూడవ అధ్యాయము నాలుగు ఐదో వచ్చరాలు ఐదు ఆరో వచ్చరాలు చూసినట్లయితే ఎహోవా రాత్రి వేళ సప్న మందు సలము నాకున్న ప్రత్యక్షమై నేను దేనిని నిచ్చుటకు నీకు ఇష్టమో దానిని అడుగుమో నేను దేనికి ఇచ్చుటకు దానిను అడుగు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము చూడలే ప్రియ సహోదరి సహోదరుల దేవుడు అక్కడేమో ఇజ్రాయల్లో అడగంగా దేవుడు కోరిక తీర్చినట్టు చూస్తున్నాం కనుక దేవుడే అంటున్నాడు సలము నువ్వు నువ్వు అడుగు నీకేం కావాలా ఇదేను నీ కోరిక తీరుస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు నా తండ్రి అయినా దావిదు నీ దృష్టికి అనుకూలంగా సత్యం కొన నీతిగా అనుసరించి యథార్థమైన మనసును గలవాడే ప్రవర్తించడం కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షంను పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతనికి సింహాసనం మీదను అతనికి కుమారుని కూర్చునబెట్టే అతన్ని ఎందు మహాకృప చూపె ఎటువంటి కృప చూపించాడు మహాకృప ఆయన జ్ఞాపం నా తండ్రి ఆయన దావిదు నీ దృష్టిగా నీ దృష్టికి యథార్థవంతులుగాను నీతి మంత్రులుగాను న్యాయవంతులు గాను ఉన్నాడు మరి అతని కుమారుడు ఆయన నేను నాకు రాజుగా నియమబోతుంటున్నావు ఆయన మనసులు ప్రభువు గిమిలు ఉన్నప్పుడు ఆయన కళ కన్నప్పుడు సలం రాజు ఆ కళలో ఆయన ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు తొమ్మిది తొమ్మిది వచ్చిన మనం చూద్దాం ఇంత గొప్పదైనా నీ జన్ న్యాయం తీర్చగల కాబట్టి నేను మంచి చెట్లను వివేచించి నీ జన్లను న్యాయం తీర్చున్నట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయంను ఎంత పెద్ద చిరాంగమనం ఇంత గొప్ప జన జనం నాకు న్యాయం తీర్చగల వాడు ఎవడు వీళ్ళని ఎవడు న్యాయం తీర్చగలడు ఎందుకంటే మూసను ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టిస్తున్నారో మూసను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింటున్నారో మరి వాళ్ళు విని ఉంటున్నారు మనం ఎట్లా విన్నాము వాక్యం ద్వారా అట్లా వాళ్ళు కూడా ఆ వాక్యం ధర విని ఉంటున్నారు మరి నేను ఎంత ప్రభు ఈ జనాన్ని జ్ఞాపిస్తున్నాను నేనేంతటువాన్ని వాట్ ఐం ఆఫ్టర్ ఐ కెనాట్ డూ దట్ వన్ ఐ కెనాట్ డ్యూ దెమ్ జస్టిఫికేషన్ అని అతడు మాట్లాడుతుండగా సులభను చేసిన ఈ మనవి నాకు అనుకూలమయ్యాను మరి అని ఏనైతే ప్రభువును కోరుకుంటున్నాడో దేవునికి ఇష్టమైందట అని అడిగేటువంటి విషయము దేవునికి ఇష్టమైపోయింది ఇష్టమైపోయి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు దాని జవాబు చూడండి పరకుండా దేవుడు అతనికి లాగును సెలవిచ్చాను దీర్ఘావి అయినాను నీ శత్రులను ప్రాణమైనాను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహింపమని నీవు అడిగింది వివేకమును నువ్వు ఏ ఏ విషయంను కూడా అడగలేదు నాకు వివేకం కావాల నాలెడ్జ్ కావాల నీ జనాలను నీ ప్రజలను నడిపిస్తకు తీర్పు తీస్తందుకు న్యాయం నాకు కావాల వివేక గల జ్ఞానం నాకు అని సలమున్ రాజు దేవుని మనవి చేసిస్తున్నాడు అండ్ మనవి ప్రభు అంగీకరించినట్టు మనం చూస్తుంటున్నాం అడుగుడి మీకేబడను వెదుకుడి మీకు దొరుకును తత్తుడు మీకు తీయబడను అడుగుపడితే వాహానికి కానీ మనం ఏ విధంగా అడుగుతున్నాం ఏం అడుగుతున్నాం రియలీ మనం అడిగేటువంటి ఒక కోరికలో దేవునికి అంగీకరంగా ఉంటున్నాయా దేవునికి ఇష్టకరంగా ఉంటున్నాయా దేనికి ఇష్టకరమైన పన్ను మనం చేస్తున్నామా మత్తేవత పదిహేను అధ్యాయంలో మానవులు తన పెదవులతోన ఆరాధిస్తున్న హృదయాలు బహు దూరంగా ఉంటాయి అని అక్కడ రాయబడు ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుల అడిగేటువంటి కోరిక అడిగేటువంటి వినపములను దేవునికి అంగీకారం ఉండాల మన వ్యక్తిగతం మన కుటుంబంలో కావచ్చు మన పిల్లల విషయం కావచ్చు మన యొక్క సమాజంలో కావచ్చు సంఘంలో కావచ్చు అది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాల మన దేవుని అడిగేది చాలామంది భక్తుడు ఆయన అంటే వివేకమును అనుగ్రహింపుము అని అడిగి ఉన్నాడు way come Lord give me the knowledge so that I can lead your people otherwise I cannot you know the Israelis how they are a uh, stubborn so akan take good experience from the mooses journey mooses yaka prayanamlo ayanake anni rakala gaani bandi pettintunaro mari naku aalanikoddu naku vilaku nyayam chese tonchi oka abhivaksha dnyanamaku kalaga jeyamu ani devun sandhanam undi ayana marabettatu man chustunnamu mari paulu bhaktulu maatladtadu paulu bhaktulu ayana maatalu okasari manam chustamu రోమిక్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండో చనం చూద్దాం రోమిక్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండవ చనలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవముగాను మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యములను పట్టి బింపులను బతిమాను కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమంను అనుకూలమును సంపూర్ణమై ఉన్నాము దేవుని చిత్తమే మీద పరీక్షించి తెలుసుకుంటూ మీరు మనసు మారి నూతన వలన రూపాంతరంను పొందుడి దేవుని చిత్తం దేవు చిత్తం ఏమున్నది మీరెలా తెలుసుకోవాల నెంబర్ వన్ మనం చేసేటువంటి ప్రార్థనలు మన విద్య వంటి వాక్యం ఇది ప్రభుకు అంగీకరంగా ఉన్నదా వింటున్న వాళ్ళకు వాళ్ళు వింటున్నారా దీన్ని పాటిస్తున్నారా దీని ప్రకారం నడుస్తున్నారా మీ మనసు మారి నూతనం అగ్గుటకు వలన రూపాంతరం పొందులి మనం ఎవరైనా రూపాంతరం పొందుతుంటున్నారా ఈ వాక్యం చేస్తా ఎవరన్నా నేర్చుకుంటున్నారా ఒక్కసారి మనము ధ్యానం చేయాలి మనకు అనుగ్రహింపబడిన ఆరో ఏడో వచ్చినాం మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పుకున వేరే కృప రూపంలో కలిగినాను వారమై ఉన్నాము కనుక ప్రవచన పరితమైన విశ్వాసము పరిపూర్ణము చొప్పున ప్రవచన చొమ్ము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించవాడైతే బోధించలోను హెచ్చరించవాడైతే హెచ్చరించలోను పని కలిగి ఉండవడను మరి దేవుడు ఒక్కొక్కరుకు ఒక్కొక్క అంశము కలగజేసి ఉంటున్నాం గిఫ్ట్ ఒక వరంను ఇచ్చటము చూస్తుంటున్నాం ఎవరికి ఏ గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్లను మనం లేన ఉండాల అన్ని నేను చేస్తా అంటే అది మెస్సప్ అయిపోతుంది దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు వీడు ఏం అడుగుతుంటారు నా కుమారుడు ఏం అడుగుతుంటారు నా కుమార్తె ఏం అడుగుతుంటున్నారు మరి నేను వీళ్ళకి ఇవ్వాల పర్టిక్యులర్ గా స్పెసిఫిక్ గా పేరు మనం దేవుని మనం అడగల మరి అట్లా స్పెసిఫిక్ గా పేరు మనం అడిగిన విషయం మనం ఒకసారి చూస్తే కీర్తన గ్రంథము అరవై ఒకటో కీర్తన కీర్తన గ్రంథము అరవై కీర్తన రెండో వచ్చిన మనం ఉంటాం నా ప్రాణం తల్లదిల్లగా బుద్ధి నుండి నీకు మొరబెడుతున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నడిపించుము చూడండి ఇక్కడ స్పెసిఫిక్ గా అడుగుతుంటున్నాడు ధావిడ్ మహారాజు దావిడ్ మహారాజుకున్నటువంటి యొక్క విల్టీ ఆయనకి ఏముందంటే ప్రభా నేను కొంత తప్పుదమ్ములు చేసినాను నిజంగానే నాకు క్షమించినావా నిజంగానే ఆర్ యూ హ్యావ్ మై సెన్స్ ఇఫ్ యు ఆర్ ఫర్ మై సెన్స్ నేను ఎక్కనేంత ఎత్తైన కుండపైకి నన్ను ఎక్కించము ఎవరైతే ఈ యొక్క సన్నిధానంలో రాలేదో ఎవరైతే నీ సన్నిధానంలో ఇప్పటికీ రాలేదో అటువంటి ప్లేస్కు నాకు నడిపించము ప్రభువా అని దేవుని మొరబెడుతుంటున్నాడు అందుకోసం దేవుడు ఏం చేసే తెలుసా తావిదు నీ రెక్కల చాటున దాచుకొనము నాలుగో చాలా చూసిన అయితే ఇదిగో అనిట్లా ఆయన చేతులు సాప్తే ఆయన రెక్కల కింద దావిదు ఆయన సుప్రీగా నువ్వు ఇక్కడ దావిదు నువ్వునా రెక్కల కింద ఉన్నావు నేను ఇంతగా ఇక ఎవరు కూడా ఇక్కడ రాలేరు నేను అంతగా నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమించే వాడాలో దావిదు నువ్వు ఎందుకు భయపడుతుంటున్నావు నేను నీకు క్షమించినా కదా ఇదిగో నేను నీకు నేను క్షమించినాను నేను నా సన్నిధులనే నేను పంచుకున్నాను నువ్వు నా దగ్గర ఉన్నావు నా రెక్కల కింద ఉన్నావు అని ఎవరు ఎక్కలేని కొండ అయితే నా కుండకి నాకు నడిపించం ప్రభువుని ఏం అడుగుతున్నాం ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తుంటున్నాం ప్రతిరోజు వాక్య ధ్యానంలో మనం ప్రభుని ఏం ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి మనంట్లో మనమే ఒకసారి చూసుకోవాలి మనం ఏం అడుగుతుంటున్నాం మనం మన అడిగేటుంటి యొక్క ప్రశ్న దేవునికి అంగీకరంగా ఉన్నదా మనం అడిగేటువంటి దేవునికి ఇష్టకరంగా ఉంటున్నాయా అడుగుము నేను అనుగ్రహిస్తాను అనేటువంటి ఒక మాటను మన ఇప్పుడే అడగబడిన కోరిక ఇజ్రాయేలు అడిగినాడు ఏం అడగబడిన కోరిక మాకు రాజు కావాలని అడిగినారు మరి వాళ్ళకు రాజుగా దేవుణ్ణి ఏపీ సార్ మరి మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి ప్రతిరోజు వాక్యం చెప్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతూ ఉంటున్నాం ఆర్ రియలి వీఆర్ కన్విన్సింగ్ గాడ్ ఆర్ వ్యర్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రూప్ ఆర్ వారి ఇన్ఫ్లుయెన్సింగ్ ద కాంగ్రగేషన్ Are we inflating the community? Whom? Where has the King Solomon and the David? They have impressed Almighty God. They are the people who live in the world. If you are the people who live in the world, they are the people who live in the world. ను ఏ రోజైతే నాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టించావో ఆ సమయాలన్నీ నీ యొక్క వినపంసంలో చేరి ఉంటున్నాయి ఇది ఒక రోజున ఆయన ఇచ్చిన జవాబు కానీ డే వన్ ఫస్ట్ అవర్ లానే నీ వినపంల నంధాల్లో వచ్చినాయి చెప్తుంటున్నాడు స్పెసిఫిక్ ప్రభువును మనం అడగల నేను స్పెసిఫిక్ గా అడుగుతాను ప్రభు నా కిడ్నీలో సెట్ డౌన్ అయినా ప్రభా స్లో అయినాయి ప్రభా కాబట్టి తప్పకుండా అయితే మళ్ళా యాక్టివేట్ అయితే నేను ఒక సాక్షి బిడ్డగా ఉంటాను యాక్టివేట్ చేసినందుకు నీకు వందనాలు నా రాత్రి పగలు నా ప్రభునే గోచారతా ఉంటాను స్పెసిఫిక్గా నేను మాట్లాడతాను ఏ సో దాట్ ఏ సాక్ష్యంతో అనేక ఉత్తేజపరిచే మారిగా అనేకుడు దగ్గరగా వచ్చే వారిగా విశ్వాసంలో సరస్వతి నడిచే వారిగా ఉండేలాగా నన్ను నడిపించము ప్రభ అని నా పరమ తండ్రికి నన్ను ఎప్పుడు కూచాడుతూ మరి నా ప్రియుల అడగాపడి నటిని కోరికను తీర్చే ప్రభ ఉంటున్నాడు అటువంటి కోరికలను అటువంటి వినపములను దేవుడు మనందరినీ ఆశీర్వదించకుండా గాక కృపా సత్యా సంపూర్ణ దేవాన్ని పాదకొందరాల్లో స్తోత్రం స్థుతి చేరుచున్నాం ఈ సమయం ఏదో ప్రభావం మరి మీ వాక్యం ధ్యానం చేస్తున్నందుకు మీరు మాతో మాట్లాడేందుకు అందరం మా వాక్యం సత్యం గలది జీవం గలది ఒకళ్ళకి ఉత్తేజపరిచే వాక్యంగా మా చేసినందుకు నీ కొంతున్నా విన్న ప్రతి వారిని ప్రభ ఆశీవదించండి ఈ వాక్యను విని పౌలపతి చెప్పినట్టు మేము మేము మామాయక పండ్లలో మేము ఉండేలాగా నీ స్వార్థ ప్రకటించేలాగా నీ నాములు ఘనపరిచలాగా మేము నడిపించమేసిస్తాను బతిమాలు వెళ్ళుకుంటుతా రే ఆమె థ్యాంక్ యూ thank you so much thank you thank you, thank you. <coughs> sister jayanshi sir natanela na natanel brother elarku andi bye bye and i am doing a a jayanshi sister okay fine sthalam parashudra maimala rajani rajani kes sthalam devaa jesus christa janiki vandanam tanthe nee naam nidramuguru unta kada meeru unta undedava దేవ మరి ఇక్కడ అందరం కూడిన దేవ ముఖ్యంగా వాక్యం ద్వారా మీరు మా అతను మాట్లాడిన దేవానికి వందనాలు ఏద్రం దేవానికి వందనాలు తండ్రి మీరు ఆత్మకార్యం జరిగించండి సేవసాయి బ్రదర్లు ముట్టండి మరి మాట్లాడుతున్న దేవా మరి మంచి ఆరోగ్యం దయచండి తల ముందులకు నరి కల ముట్టండి నర నరాలు రక్తపోషణ దండి పాటలు జీవాని పోషి ఈ సాక్షి నామానికి మహిమ తెచ్చుకున్న ముఖ్యంగా చిన్న పాపను కూడా ముట్టండి దేవా ముట్టి తాకి స్వస్థపరచండి విడుదల నామానికి మహిమ తెచ్చుకోండి దేవా మరి ఇంకో బ్రదర్ ని ముట్టేవాడి లంగ్స్ ని ముట్టి తాకి స్వస్థపరచండి విడదల నీ సాక్షిగా నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ స్రజాని ఎక్కి సూత్రం ఇంకో ముట్టేవా అబ్బాని కూడా మీరు తాకండి స్వస్థ విడుదల దయచేసి నర నరాల రక్త పురో దయచేసి దేవా దివాన్ని ఎక్కి సూత్రం దేవా దివాన్ని ఎక్కి వందనాలు తండ్రి దేవా మీరే ఆత్మకరం జరిగించి దేవానికి ఇస్తూ ఉద్రం దేవాళ్ళండి దేవా మీరే ఆత్మకరం జరిగించి దేవానికి ఇస్తూ ఉద్రం ఆ కుటుంబాన్ని మీరు నామానికి మహిమ దేవా ఏసరికి కావడం ముట్టండి దేవా గర్భ తాకి స్వస్థపడి మంచి నీ కృపలో భద్రపరచుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజానికి ఇస్తూ ఉదరం దేవా మనోజు కూడా ముట్టండి దేవా అప్పుడని ముట్టి తాకి శ్ ఇద్దరికి మంచి ఆరోగ్యం దండి సేవల బలంగా వాడుకొని దేవా నీ కృపలో భద్రపరుచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఏ వందనాలు తండండి దేవా మరి అక్కడ పద్నాలుగు మంది మరి దేవా దేవా వాళ్ళందరినీ ముట్టండి దేవా వాళ్ళని విడుదల దేచండి ఏసిన విడుదల దండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ మహమ మహిమ మహమ తెచ్చుకుని దేవ మీరే ఆత్మకార్యం జరిగించి రాత్మ దయ్యాన్ని కాల్చండి ఏ స్రజానికి స్థూదరం దేవా యాక్ కుటుంబాన్ని రక్షించుకొని దేవా దేవానికి ఇస్తూ దేవా ఏ స్రజానికి వందనాండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ సజానికి దేవా ఏ స్రజానికి మీరే ఆత్మకార్యం జరిగించి నామానికి మై మేచుకోండి రూపస్ బ్రదర్ కూడా ముట్టండి దేవా ఒక తన బాబును ముట్టండి వాళ్ళకి మంచి అరగం దండి దేవానికి ఇస్తూ ఉద్రం దేవా ఏ బ్రదర్ కూడా జాబ్ రావాలే స్నాములు మీరే కార్యం జరిగించి దేవా నీ కి మా హీ ఏ సజానికి స్తూద్రం దేవా ఏ సజానికి వందనాలు తండీ మీరే ఆత్మకార్యం జరిగించి దేవా దేవానికి స్థూద్రం దేవా స్వరాజ బృంద సిస్టర్ ముట్టండి దేవా అప్పుడైతే మంచి ఆరోగ్యం నేర్చండి దేవ ఏనామ జాబు రావాలా దేవా ముఖ్యం కావాలి సిస్టర్ ముట్టండి దేవా ఏ సజానికి వందనాలండి మీరే ఆత్మకార్యం జరిగించి మీ నామానికి మేమే తెచ్చుకున్న దేవా ముఖ్యంగా కృష్ణ ముట్టండి దేవా వాళ్ళకి సంతనం ముట్టండి మరి ఈశ్వర చిత్రు బాబులకి దేవా ఏసునాంలో మరి రావాలి మీరే కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని దేవానికి స్థూద్రం దేవ మరి స్కైప్ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టి తాకండి విడుదల దయచేసి ప్రతి కుటుంబాల మీరు రక్షించుకొని నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామాలు నడుచు నా తండ్రి ఆమెన్ సిస్టర్ చేస్తారా సిస్టర్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడ మహిమగలి దేవా మహోన్నతుడమైన దేవుడు వందనాలు స్తోత్రంలో నాయన రాత్రి సమయం ఇచ్చిన సమయం కొరకు వందనాలు వాక్యం ద్వారా ప్రభా ఆరాధన ద్వారా మహిమ పొందిన తండ్రి నీకే వందనాల రేయ తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రభ ప్రతి ప్రార్థన ప్రభ ప్రతి ప్రార్థనకు చెవియొగ్గే నా తండ్రి ఎవరిని కూడా కాదనని దేవుడవు ప్రభ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను నీకు వందనాలు చెల్లిస్తాం నాయనా ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మేము ప్రార్థిస్తుండగా నా తండ్రి మీకు కారణం జరిగించండి చిన్న పాప విషయంలో ప్రార్థిస్తున్నాం నాయనా వేడకు ఉన్నటువంటి విషయంలో ప్రభా లంగ్స్ ని ముట్ అయ్యా మీ గాయపడిన ప్రభ సంపూర్ణ స్వస్థ దయచేయండి ఆ బిడ్డకు ప్రభ నా తల్లి సమాధానం దండి కుటుంబానికి తల్లిదండ్రులకు రక్షణ దయచేయండి ప్రభా బిడ కుటుంబంలో బిడ జీవితంలో తండ్రి మీరు ఆశ్చర్యకారుణ జరిగించండి ఆయన అదేవిధంగా ప్రభా గర్భ సంచి తీసివేయాలని చెప్పి గురించి ప్రార్థిస్తున్నాం ఆ కార్యం ప్రభ ఆగిపోవాలని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభ గర్భ ప్రతి లోపం ను నా తండ్రి ఎందుకంటే గర్భమునిచ్చిన కనిపింపక మానకుండా అన్నావు నా తండ్రి ఈ ప్రభలో కార్యం జరిగించండి ఆ బిడ విషయంలో మీరు అద్భుతం జరిగించండి ప్రభ ఆ గర్భ విషయంలో సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత దయచేసి పరిశుద్ధ చేత ప్రభ ప్రతి విధమైన చీకటి శక్తులను కాల్చి వేసి నా ప్రభా ఆ బిడ్డను మీరు సంపూర్ణ ఆరోగ్యంతో నిలబెట్టండి నా తండ్రి మంచి సంతానం దయచేయండి ప్రభా నీ విచ్చే బహుమానం మా బిడ్డ మీరే కార్యం జరిగించండి నా తండ్రి మా యొక్క సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ లేదండి ఈ నడక లేకుండా మాటలు రాని ప్రభా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాడు నా తండ్రి ఇప్పుడు మాట్లాడుతున్నాడు నా నా తండ్రి ప్రతి వ్యక్తి విషయంలో నా స్వస్థత కార్య జరిగించేవాడు పక్షవాతంని మీరు ముట్టి స్వస్థపరిచిన దీవుడు ప్రభ నా తండ్రి సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ యొక్క దగ్గర పడినటువంటి బేటస్ ద కోనేరు దగ్గర పడినటువంటి వ్యక్తిని ప్రభా స్వస్థపరిచిన దేవుడు నా తండ్రి అంటే ఏది లేదు నాయన ప్రతి సమస్యను చే దేవుడు ప్రభాని యొక్క వాక్ చేత పంపి ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతంలో జరిగించండి ఆయన ఈ వాక్ అతి వేగంగా ప్రయా ప్రయాణిస్తుంది యొక్క మాట శక్తి చేత కార్యములు జరిగించే దేవుడవు ఆత్మ ద్వారా కూడా ప్రభాని అతన్ని అద్భుతాలు చేస్తున్న దేవుడవు ప్రతి ఒక్క బిడ్డకు విషయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆదరణ ఇచ్చేయండి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను ప్రతి విషయంలో ప్రభ ప్రతి బంధకాలంలో విడగొడుతున్నాను ఏసు శక్తి కాలంలో ప్రతి దూరాత్మ కార్యం కాల్చి వేస్తున్నాను ఏసి అద్భుత కార్యంలో ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి ప్రతి విషయంలో నచ్చండి నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించటకు ప్రభా మా యొక్క మనసులను తెరవండి మా మనోనేతములను వెలిగించండి ఏసీ అని అతన్ని నీకు వాక్యం సంపూర్ణంగా స్వీకరించి దాని ప్రకారం నడుస్తున్నప్పుడు ప్రభా అద్భుత కార్యములు మా వెంట వస్తాయి నాన్న కృప క్షేమములు మా వెంట వచ్చును అని చెప్పినావు దేవ తండ్రి కృపయు క్షేమమును మాకు కలుగ నీకే వందనాలు తెలిస్తున్నాం ప్రూఫర్స్ బ్రదర్ స్వరా బ్రదర్ గురించి జాబ్స్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి కార్యం జరిగించండి ప్రభా విజ్ఞాపనలు ఆలకించే నా తండ్రి ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు మాట్లాడి దేవుడవు జీవంగా దేవుడు ప్రభ రాయరపవు కాదు నాయన ప్రతి మొర నాలకించు వాళ్ళకి ఎంత అవసరం ఉన్నదో ఆ ఉద్యోగ విషయంలో కార్యం జరిగించండి సరియైన ఉద్యోగంలో ఆ బిడ్డను మీరు నిలబెట్టండి ప్రభ కుటుంబాలను మీరు రక్షించినందుకు మీకు అందనాలు రక్షణలో ముందుకు సాగుతున్నగా ఎదురు ఎన్ని తగులుతున్నా కూడా అతను తట్టుకొని ముందుకు వెళ్ళి ఆ నతని విశ్వాసంను ముందుకు దయచేయండి ప్రతి ఒక్కరిని బలపరచనను ప్రసిద్ధ ఆత్మశక్తి చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి నీకు అగ్ని చేత ప్రతి ఒక్క బిడ్డను ముద్రించండి ప్రభ నీ యొక్క ఆశ్చర్యకార్యలు జరిగించండి మన గురించి కావేశిస్తూ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ వారి కుటుంబాలలో నా తండ్రి ఆశ్చర్యకాలు జరిగించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఇంకా ఈ విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి సేవలో ఇంకా బలంగా వాడుకోనండి నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా దర్శనం దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు కళలతో మాట్లాడండి ఏసేయా నీకు వాక్ ద్వారా మాట్లాడినా కానీ వెళ్ళని స్వరం చేత ప్రభ ప్రతి ఒక్కరిని ఆదరించండి వేసే నా తండ్రి పరిశుధాత్మ కార్యంలో మా జీవితంలో జరగాల ప్రభ సాతానికి సిగ్గు కలగ చేయండి నాయన నీకు గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం వివాహములు కానబిడాల కోసం ప్రార్థిస్తున్నది వివాహండి దేవుడు ప్రభానండి పరిశుద్ధ కార్యం అని చెప్తున్న వేస్తే అన్నిట్లోకి గొప్పది వివాహం అన్నిట్లోకి ఘనమైనది అంటున్న అవుతుంది ఆ ఘనమైన కార్యంలో జీవం బిడ్డల జీవితాలు జరిగించండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే సిద్ధపడుతున్నారో ఆ యొక్క వివాహ విషయాలలో ప్రభ సరైన భాగస్వామిని దయచేయండి ప్రభా జీవితాలను కట్టండి ప్రభా కుటుంబం ను కట్టువాడమనివే కనుక ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్క సేవకుని బల బలపరచండి ఆదరించండి ప్రభా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా తన ఎదురు తనుకొని ముందుకు వెళ్ళేటకు ప్రభ గొప్ప శక్తిని దయచేయండి పరిశుద్ధ ఆత్మాభిషేకం దయచేయండి బిడ్డల ద్వారా ప్రభ మీ యొక్క మహిమ కలుగును కాక నా తండ్రి ప్రతి ఒక్క జీతుల స్వస్థత దచ్చేయండి డిసప్పాయింట్మెంట్స్ నుంచి డిప్రెషన్ నుంచి బయటికి లాగండి నా తండి ఎన్ని విషయాలలో ప్రభ బాధపడుతున్నారు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోనండి ఏసయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన నీ కార్యములు మహిమగలవి కనుక ప్రభ ఆ యొక్క కార్యములు మా జరుగుటకు మహోన్నతుడమైన దేవుడవు మహిమగల దేవుడవు నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభు ప్రతి ప్రార్థన విజ్ఞాపను ఆలకించమని ప్రభుని యొక్క పాద సన్నిధిలో బ్రతి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆటంక పరుస్తున్న అంధకారం మంత్ర చీకటి శక్తులు దయాలు దురాత్మలని ఏసు శక్తి కలి నామల్పుక నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యం బిడ్డ జీవితంలో నా తండ్రి మీరు ఆశ్చర్యము జరిగించమని నువ్వు అద్భుత కారుడవు అద్భుత కార్యంలో మా జీతం జరిగించి నీ యొక్క వెంబడి కృపను పొందుట బిడ్డను అభిషేకించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శక్తి కలిగిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి కామెన్ స్తోత్రం ప్రభా నాయనేశ్వరని పాములకు వేళ స్తోత్రాలు దేవాయసింహ ప్రభ ఈ రాత్రి కాల సమయాలు దేవాయస్మ ప్రభ ఇచ్చోండి వాక్యాన్ని బట్టి నీకే వందనా స్తోత్రాల దేవా ప్రతి ఒక్కరు క్రీష్ను గద్దించి దేవామ ప్రభ నీ ఎలా అడగాలో దేవా మాకు ఇచ్చుడి వాక్యాన్ని బట్టి నీకే వందనా స్తోత్రాల దేవాయసింహ దేవాయస్మ ప్రభావ మేము రాజులు నమ్ముకుంటా మా ప్రభ యహోవాన్ నమ్ముకుంటున్నాం మా ప్రభ దేవా నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా ప్రతి దాంట్లో మాకు దేవాయస్మ ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాల దేవా ఇంత మంచి ఆన్లైన్ ప్రేరు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనా దేవా ఎంతో మంది దేవాయస్మ ప్రభు ప్రేర్ లేక ఎంతో మంది నశిస్తున్న మా ప్రభ కానీ మాకు ఈ ధన్యతనిచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభావ వాళ్ళు ఏమైనా అసహకారం ఉంటే తీసివేయండి మా ప్రభా నీ కొరకే మేము జీవించలానా సాయం చేయండి మా ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలో ఉంట సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క మాయమా ప్రభావం నీకే చెల్లాల మాప్రభా. ప్రభా దేవాసన పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ నిన్ను స్థుతించేలా సాయం చేయండి మా ప్రభ సర్వస్వ మీరే మా ప్రభా దేవాసే ప్రతి ఒక్క చెడు శ్రీ క్రీస్తును గద్దించండి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దేవించి దేవా ముఖ్యంగా మా ప్రభా గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క స్కిన్ డిజీజ్ నుంచి రిమూవ్ చేయండి మా ప్రభా ఏసుక్రీస్తు గద్దిస్తున్న మా ప్రభా కావాలి మా దేవా సాక్షి బిడ్డగా ఉంట సాయం చేయండి మా అలాగే చిన్న పాప గురించి ప్రాణిస్తున్నాం మా ప్రభా దేవ ప్రతి ఒక్క వైరస్ నుంచి తీసివేయండి మా ప్రభ నిమోనియా నుంచి విడుదల పొందాలి స్వస్థత పొందాలా మా ప్రభా ఏ సునామంలో దేవా మా ప్రభా అలాగే మా ప్రభ కావసిస్టర్ గర్వఫలం గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభ గర్భ ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కటి నార్మల్ ఉంటాక సాయం చేయండి మా ప్రభా ఏ సునామంలో గద్దిస్తున్నామా ప్రతి ఒక్క గర్భం దేవాన్ని మీరే ముట్టి స్వస్థపరిచాడు మా ప్రభా స్వస్థపరిచే చెప్పారు మా ప్రభ ప్రతి ఒక్క మాకు స్వస్థత ఉంది మా ప్రభ ఎటువంటి దేవాయశ్ర మా ప్రభ పాపం లేని పరిశుద్ధుడు మా ప్రభ మీరు మీ పోలి మేము నడుచుకునేదాన్ని సాయం చేయండి మా ప్రభా అలాగే మా ప్రభా ఇమే ఇబ్బంది గురించి ప్రాణిస్తున్నాను మా బ్రెయిన్ లో వాటర్ ఉంది మా ప్రభావ ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా ఈ అలాగే లివిన్సన్ గురించి ప్రాణిస్తున్నాడు మా లంగ్స్ ఇన్ఫెక్షన్ తీసివేయండి మా ప్రభా దుర్నీతి నుంచి దేవా విడుదల దాయి చేయండి మా కార్యం చేయండి మా అలాగే బండి బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాం మా ప్రభా నుంచి దేవా విడుదల దాయి చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క నర నరాలలోని రక్త ప్రోక్షణ దాయి చేయండి మా ప్రభ ఈశ్వ బాడీని హీల్ చేయండి మా మీరే ముట్టి స్వస్థపరచండి మా ప్రభ శివసాయి కృష్ణ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క ఐసీ నుంచి తీసి దేవా మంచి మాట్లాడేదా చేసేదాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా సాయం చేసిన బట్టి స్తోత్రం మా ఆత్మకార్యం చేయండి మా ప్రభా సాయం చేయండి మా ప్రభ దేవ దుర్నీతి నుంచి విడుదల దాయ చేసిన బట్టి స్తోత్రం మా నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించే బిడ్డగా ఉంటాక సాయం చేయండి దేవ నీ రక్షణ మార్గంలో వచ్చినాక సాయం చేయండి మా అలాగే మా ప్రభా ఛత్తీస్గఢ్ గురించి ప్రాణిస్తున్నాం ప్రాంతం మొత్తం దేవ మారటకి సాయం చేయండి మా ప్రభా ఇంతమంది సేవకులను పట్టుకుర ప్రతి ఒక్కరిని విడుదల చేయాలి మా ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ లో దేవా రైట్ టు స్పీచ్ రైట్ టు టాక్ అని ఉంది మా దేవా అది బేస్ చేసుకుని వాళ్ళు వెళ్ళటకు సాయం చేయండి మా ప్రభా నీకు జ్ఞానం చేత నడిపించండి మా ప్రభా ప్రతి ఒక్కరికి తీసివెండి మా ప్రభా ఇంతమంది జైల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు విడుదల కావాలి మా ప్రభా ఏసు క్రీస్తు నామంలో దేవా ప్రతి ఒక్కరు తెలివిని అనుగ్రహించండి మా ప్రభా అక్కడున్న ప్రతి ఒక్క ప్రాంతంలో విశ్వాసులైంది ఎక్కడ చెల్లా ప్రతి ఒక్క బిడ్డ ఇంకా ఎక్కువ నామంలో దేవా నీ నామంలో ఉన్నటకు సాయం చేయండి దేవా అన్ని నామంలో కంటే నీ నామం పైనామం మా ప్రభా మీరు తప్ప వేరే దేవుడు లేరు మా ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించటకు సాయం చేయండి మా ప్రభా అన్ని జనులు మా ప్రభా ప్రతి ఒక్కటి దేవాయసప్రభా వారి వాళ్ళకు అద్భుత కార్యలు జరగటకు సాయం చేయండి మా ప్రభా దేవాయస్రభ ధాన్యాలు బోన్లు వేసినప్పుడు సింహాలయనని ఏం చేయలేదు మా ప్రభా ఇటువంటి స్థితి దేవా ఇక్కడ ఉంది మా ప్రభా ప్రతి ఒక్కటి మీరే అనుకూలంగా చేయండి మా ప్రభా ఇప్పుడున్న ప్రతి ఒక్క సేవకుడు నీకు మొరపెడుతుంది మా ప్రభా ప్రతి ఒక్క సిచ్యువేషన్ అందు దేవా నా నిందల పాలైనడు మీరు పరొక రాజ్యంలో ఉంటారని చెప్పారు మహాప్రభ అటువంటి నిందల ఎప్పుడన్నా పాడినను దేవాయసిమాప్రభ ప్రతి ఒక్కటి తీసిపోయాడు మా ప్రభా ఇంకమడైన దీవునలు అక్కడ దేవాయసీమాప్రభ అలాగే రేణుక సిస్టర్ మహారాజు బ్ర గురించి పాడిస్తున్నాడు మాప్రభ హెల్త్ దయచేయండి మాప్రభ మంచి ఆరోగ్యం దయచేసి డి మా ప్రభా వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకోండి అక్కడ ఫలించడానికి సాయం చేయండి దేవా క్రియలు లేకుండా సాయం చేయండి మా ప్రభా అనేక పరిశుద్ధ శక్తి తోటి ముందుకు వెళ్ళడానికి సాయం మీరే తోడు అయినాడు అలాగే ప్రతి ఒక్క సేవకునికి కాపుదల దాయి చేయండి మా సేవకులకు తెలివిలు దాయచేయండి మా ప్రభా ఇక్కడ వెళ్ళాను దేవా మా నీతి నిమిత్తమే హింసింపబడతారు మా ఇక్కడ వెళ్ళాను దేవా చెడ్డ మాటలు ఎలా చెప్పారు మా ప్రభ నీ నిమిత్తం దేవా దెబ్బలు పడుతురు చెడ్డ మాల్కతూరు మహప్రభా ప్రతి ఒక్కటి తీశేండ్ మాప్రభా దేవా మా ప్రభా వాళ్ళు దేవాయస్మ తెలివితో తోటి నిన్ను ముందుకు పెట్టుకొని వెళ్ళటకు సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క దృష్టిని గద్దించాడు మా ప్రభా ఎక్కడ వెళ్ళినా దేవా నీ యొక్క పరిశుద్ధ ఉండి దేవా నీ దీవితాల్ని కావలించాడు మా ప్రభా దేవా నీ యొక్క కాపుదల దాయి అలాగే దేవాయశ మా గర్వఫలం లేని వారి గురించి ప్రాణించాడు మా ప్రభా ప్రతి ఒక్కరికి గర్భం ముట్టాడు మా ప్రభా గర్వం ఎహోవచ్చి బహుమానం లేరు మా పిల్లల దేవాయశ్ము ప్రతి ఒక్కరికి తమ స్వాస్థ్యం అనుగ్రహించండి మా ప్రభా అలాగే మాప్రభా ప్రభా ఎంతో వివాహం కావాలి మాప్రభా ప్రభా వివాహం లేక అక్కడిక్కడ కొట్టుమిట్టాడుతారు మా ప్రభా వివాహం దయచేయండి మా ప్రభా రీతిలో వివాహం దయచేయండి మా తగిన ఫలంను వాళ్ళకు అనుగ్రహించండి మా మీరే సాయం చేయండి అలాగే దేవాయశ్వ నాకు దేవాయస్మ ప్రభ దేవా జాబ్స్ దొరకటకు సాయం దేవా ఎక్కడ పోయినాను దేవాయస్మ సక్సెస్ అవుతున్నాం కానీ దేవాయస్మ వాళ్ళ ప్యాకేజ్ కానీ ప్రతి ఒక్కటి చిన్న చూపుతో చూస్తున్నారు మా ప్రభా ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభ వారికి ఎటువంటి ఆటంకం రాదు మా ప్రభా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని గద్దించుకుంటూ వెళ్ళటకు సాయం చేయండి మా జ్ఞానం దయచేయండి మా ప్రభావ నీ యొక్క నాలెడ్జ్ దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో దేవా నీ అందు నిలిచి ఉండటకు సాయం చేయండి మా ప్రభా నీ వాక్యం మీ అందరు దేవా నీ అందు పనులు చేయటంకు చేయండి మాప్రభ ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి దేవా ఇంకా అనేకులు రాలేదు మా ప్రభా వారి కుటుంబాలను కూడా దయచేసి దీవించి వాళ్ళ మనోవాంఛ ప్రతి ఒక్కటి తీర్చాడు మా కావ్య సిస్టర్ వాళ్ళ కొడుకుల గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ సీట్ రావాలా మా మంచి రైల్వేలో సీట్ వచ్చేటకు చేయండి దేవా దేవా మీరే తోడుండండి మా ప్రభా టఫైడ్ తోటి సీట్ వచ్చేటకు సాయం చేయండి దేవా మీరే సాయం చేయండి మా ప్రభా ఎంతగానో గోజాడుతుంది మా ప్రభావ వాళ్ళ ఇంట్లో ప్రతి రక్షణ మార్గం పొందుటకు సాయం చేయండి మా ప్రభా వాళ్ళ చుట్టాలేంటి ప్రతి దేవా నేను ఎందు దేవ భయభక్తులుగా జీవించట సాయం చేయండి మా ప్రభా వాళ్ళందరినీ ఒక రక్షణ భాగ్యం పొందాలా మా ఇంకా ఎంతో మంది దేవాయశ మా ప్రభా సన్నిధి లేక ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి దయచేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా దయచేసి దీవించి ఆశరిస్తారని త్వరగా రాబోతున్న ఈ స్క్రీస్ పెడ వేడుకొడుచున్నాం తండ్రి ఈ వాక్యం మా ఉద్యమంలో నటపడాలా జ్ఞాపకం ఉండాలా లేఖను పరించారా అవును అడుగుతే మీ ఇచ్చే దేవుడు తండ్రి నా దీవానికి స్తోతం చేసాం ఎసుప్రభ మన ఇక్కడ ప్రే చేసి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసాను మేము నమ్ము ఎశ్వప్రభ నా దీవానికి స్వతం కేపే తాకండి వాళ్ళ ఇంట్లో ప్రభా ప్రభా మీకు ప్రసిద్ధాత్మనిపి అందరు సేవ చేయాలా ఆ ప్రభా నా దీవ వాళ్ళకి విడిపించి అక్కడ విజయం తెచ్చి నా పష్ణ బోధా సేవ జరగాల నా ఇంత వారు వాడకుండా ఇంకా ముందు నడవాలా ఎక్కడ సేకర్థం మీ తోడి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొని సేవ జరిగించేమని మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఇస్తున్నాం ప్రస్తుతం అయింది మన ప్రభుత్వ ప్రభుత్వ సదాకాలం మన అందరికీ కేపీఎం గురువుకు దేనం కృప సదాకాలం తోడు కాక అమ్మిన ప్రైజ్ కార్డ్ అన్న దిగ్ అందరికీ ప్రైజ్ కార్డ్ బాగా